వందరాల శ్రోత్రం చెందిస్తున్నాయన దేవ స్తోత్రం ప్రభు అయ్యా ఇటు రోజు కాలం ఒక ప్రభావ ఈ రోజు మాకు మాట్లాడండి ప్రభావ మమ్మల్ని బలపరచండి బేవ ఆమె జీవించండి ఆశీర్వదించండి నా ప్రభు ఏసు ప్రభ రాని బిడ్డి తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి ఎక్కడైతే ఏ ప్రాంతంలో సేవలు వాడబడుతున్న వాళ్ళు అద్భుతంగా అచ్చనగా మీరు వాడుకోండి ప్రభావ ప్రతి ఒక్కటి సాక్షిడిగా మీరు నిలబెట్టుకొని నామంటే మేమ తెచ్చుకోండి ఏసు ప్రభ ఇచ్చిన గణ్యతను బట్టి నీకు వందనాలు ప్రభావ యశు ప్రభ నీకు వందనాలు ప్రభ మమ్మల్ భద్రపత్ర దేవనిక స్తోత్రం చెల్లించినాం మమ్మల్ని ఇంకా జీవించండి ఆశీర్వదించి రాకడికే మమ్మల్ని సిద్ధపరచుకోండి ప్రభావ యేసు ఈ రోజు రాత్రి కాలం మందు వాకెతే మీరు మాతో మాట్లాడి మేము పొందమని ఈ నామంటే మేము తెచ్చుకోమని అత్యున్నత సింహాసనము పై ఆసీనుడవై నదేవా అత్యున్నత సింహాసనము పై ఆసీనుడవై నదేవా అత్యంత ప్రిమా స్వరోపీ ఆరాధి తో నిన్నే అత్యంత ప్రీమా స్వరూ వీరే ఆరాధి తో आ हा हा हा आश्रयिय करुणा स्तोत्रं आलोजनकर्ता स्तोत्रं आश्रयिय करुणा स्तोत्रं आलोजनकर्ता स्तोत्रं ద ని్యుడవగ తండ్రీ సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవాని్యుడవగ తండ్రి సమాధానాధిపతి స్తోత్రం ఆహా ఆ మే కృపా సపూర్ణుడ స్త్రితి వే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడోత్రం కృపతో రక్షితి వే స్తోత్రం నిరక్తమి విమోచి జి నా రక్షలకర్త స్తోత్రం నిరక్తమి విమోచి జి నా రక్షలకర్త స్తోత్రం ఆహా అత్యంత ప్రిమా స్వరూపీలి ఆరాదిన్ని అత్యంత ప్రిమా స్వరూపీలి ఆరాదిన్ని ఆహా పరశోధు వగు దేవ ఏసయ్యా మీ కృతజ్ఞతలనైనా మహోన్నతుడ తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు ఏసయ్యా ప్రభు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వదనాలి ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము ఆశ పడుతుండగా మా ఆశని తృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం మా హృదయలో ఇంకే మెన్న తండ్రి లోటుపాట్లుంటే సరిచేయమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి ఆశకరమైనది ఉన్న కానీ చూపించండి ప్రభు అది మేము విడిచిపెట్టాలా మీకు అనికరం పొందాలని కానికరి పొందాలా మీ కృపలో జీవించాలా సహాయపడండి ప్రభా ప్రభా అనేక పర్యాలు ఇది అసాధ్యం అనుకుంటున్నాం కాని ప్రభా మీకు సమస్తం సాధ్యం ఈ లోకంలో మీ యొక్క తన మళ్ళీ అనుగ్రహం లేకుండా మీ యొక్క ప్రణాళిక లేకుండా ఏది కూడా జరగదు ప్రభావ మనుషులు అనుకుంటున్నారు ఇది యథావిధిగా నడుస్తుంది అనుకుంటున్నారు కానీ ప్రతిదీ మీ ప్రణాళిక ప్రకారంగా వెళ్తుంది ఎందుకంటే సృష్టి ఆరంభం మొదలుకొని ఇప్పటి ప్రతిదీ మీ యొక్క ప్రణాళిక ప్రకారంగా నుంచి ఆయన ముఖ్యంగా తండ్రి మీరు అక్కడ సమయంలో మేము ఉంటున్నాం తండ్రి మీరు అక్కడికి సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించిన సమస్త సూచనలు నెరవేరినై ఒకటి కూడా మిగిలలేదు ప్రవ్వ ఇంకా కేవలం మీరు అక్కడి కొరకు తండ్రి కాబట్టి ఆ యొక్క మేము గ్రహించి వాటి ప్రకారంగా జీవించాల భయంతో వనకూడతాను ప్రభ మీ అందు మాకు భయం భక్తి ఉండాలా ప్రవ్వ అది సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ ఆ యొక్క నలిగిన హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మొదట్లో ప్రభ పాప పూరితమైన జీవితంలో ఉన్నప్పుడునైనా మేము ఎంతగానో వేదనతో ప్రభ మీ సన్నిధికి వచ్చినాం నశించిపోతున్న వారిని మీరు రక్షించుకున్నారు ప్రభ కన్నీళ్లు విడుస్తూ మేము ఆ దినం ప్రార్థన చేసినాం నైనా అవి ఎండిపోయినాయి ప్రభ ఈరోజు ఈ రోజు లేవు ప్రభ కన్నీళ్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆయనకు విరిగి హృదయాన్ని మా హృదయం మా జీవితాల నుంచి తీసివేయద్దని ప్రార్థిస్తున్నాం మేము మీ సన్నిధికి వచ్చినాం ప్రభావ అటువంటి కన్యకి ప్రార్థనలు మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం ఉచ్చరింప శక్యం కాలుగని మూలుగులతో తండ్రి పరిశుధాత్ముడు మా పక్షంగా విజ్ఞాపనలు చేస్తున్నాడు తండ్రి అతన్ని అర్థం చేసుకున్నాడు మా పరిస్థితిని కానీ మేమే అర్థం చేసుకుంటేనేమైనా సహాయపడండి ప్రభ పరుశుధాత్మ అభిషేకం పొందుకొని మేమందరం తండ్రి అటువంటి తనుమల్ వేదనతో ప్రార్థనలు చేయలాగ మీ సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సన్నం మాట్లాడండి ప్రభ అంత సమానంగా ఉంది అంత సమాధానంగా ఉంది అనుకుంటున్నారు ప్రభా కానీ ఎవరు గుర్తెరిగిన సమయంలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అలాగనే ప్రభా ఒకరు కొనిపోతారు నరకానికి ఒకరు విడబడతారు నరకం నుండి నిత్య అని మీరు మాతో మాట్లాడారు ఒకనొక దినం పొలంలో ఒకడు కొనిపోబడుతున్న నరకానికి ఒకడు విడదల పొందుతున్న మీరు చూపించినారు కానీ లోకం దాన్ని వంకరికింకరి చేసుకుంది ప్రభా ప్రభావ పరిశుద్ధిని పాపి అన్నది పాపిని పరిశుద్ధుడిగా మార్చింది దుష్ట శక్తులు కానీ ఆ సత్యాన్ని మేము గ్రహించిన మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కాబట్టినైనా ప్రతి బోధలో తప్పిపోయింది క్రైస్తవ జీవితం మీరు మాకు చూపిస్తున్నారు ముఖ్యంగా ప్రార్థన జీవితంలో అంత సునాయాసంగా యథావిధిగా జరిగిపోతుందనుకుంటున్నారు కానీ ప్రభా ఎవరు మీ సన్నిధిలో సమయం గడపలేని స్థితిలో ఉన్నారు నాయన ఈ సమయం మీరు మాకు మీకు వందనాలు అతను మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని కేసు క్రీస్తు పరుషుత నామంన ప్రార్థించు చిన్నాం తండ్రి ఆమె దావిధి జీవితంలోని కొన్ని అంశంల గురించి మనం ధ్యానిస్తున్నాం ముఖ్యంగా అతను యవన కాలంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండే అన్న విషయము తర్వాత తను వివాహం జరిగినాక తన జీవితం ఏ రీతిగా ఉండడు వివాహి వివాహానికి ముందు జీవితము ఎంతో రౌషము పౌరుషం కలిగి దేవుని కొరకు పరిశరిశుద్ధతో కలిగి జీవించినవాడు దేవునితో ఎంతో సన్నిహితంగా ఉండి సహవాసం కలిగినవాడు ఎప్పుడు దేవునితో కలిసి అతని సహవాసంలో దేవుని ఘనపరుస్తూ పాటలు పాడేవాడు చిన్నప్పటి నుంచి ఆ బాలుడిగా ఉన్నప్పటి నుంచి మొదలుకొని యవన కాలం వరకు ఎప్పుడు ఆయననిస్తుతిస్తూ గొర్రలను కాస్తూ ఉండేవాడు ఎప్పుడైతే వివాహం జరిగిందో ఆ రోజు నుంచి అతని రాజుగా అభిషేకించబడ్డాక అతని జీవితంలో ఎక్కడ లేని విషాదం ఏర్పరుచుకుంది అయితే చాలా మనం ఇది అనుగ్రహించాలి ఏంటంటే ఇది స్వయంకృత అపరాధం తెచ్చిపెట్టుకున్న సమస్యలు చాలా మటుకు మన జీవితాల చూస్తాం ఇవి నీ తెచ్చిపెట్టుకున్న సమస్యలు చాలా మటుకు ప్రభు మనకి ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆది నుంచి మనం ఈ విషాలను గ్రహిస్తూ ఉంటాం ముందు దేవుని వాక్యం బయలుదేరుతుంది దాని సైతాను వాకు మొదటిది జీవాన్నిచ్చేడిది రెండవది మరణానికి దారి చూపించేది అయితే మనుషులు జీవాన్ని స్వీకరించకుండా మరణాన్ని స్వీకరించు అన్న విషయం మనకు అందరికి తెలుసు ఆదావల కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా క్రైస్తవులలో కూడా ముఖ్యంగా ఈ రోజులలో ఒక బలహీనత ఏంటంటే మనుషులకి వ్యక్తిగత గుర్తింపుల కొరకు ఎంతగానో ప్రయాసపడతా ఉంటారు ధన వ్యామోహం కొరకు ప్రయాసపడతా ఉంటాం శరీర వ్యామోహములు ముఖ్యంగా ఈరోజు బలహీనంగా మారుస్తున్నాయి క్రైస్తవులు వారి శరీర వ్యామోహాలు చెప్పన అవసరం లేదు అవి చెప్తే బహు డిస్టర్బ్ అయిపోతారు మనుషులు అటన్నింటినీ చెప్పడం కూడా నా సమస్య ఇప్పుడు మన మన అంశం కానే కాదు కానీ దావిధి జీవితం నుంచి ఆ యొక్క విరిగి నలిగిన వాడు ఎట్లా ఆ అనుభవాలలో ప్రభుకి సన్నిహితంగా అయ్యిండు లేక దగ్గర అయ్యిండు ఆ విషయం గురించి నేను మీతో ధ్యానించిన నష్టపడుతున్నాయి సాయంత్రం సమయంలో రెండవ సమయ గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం మొదటి వచనం నుంచి మొదలుకొని బైబిల్లో సాధారణంగా నాథాను ప్రవక్త గురించి మనం ఎక్కువ చూడం పాత నిబంధన కాలంలో నాథాను కృత నిబంధనకు వచ్చేటప్పటికీ మారిపోతాడు మనం అది చూసినాం గతంలో బైబిల్లో ఉన్న ప్రతి పాత నిబంధన వాక్యం పదం పదాలు పట్టణపు పదాలు కానీ మనుషుల పేర్లే కానీ క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికీ మారిపోతాయి ఉదాహరణకి పాత నిబంధన పుస్తకంలో పేర్లు మిరియం క్రొత్త నిబంధనకు మరియగా మారుతాయి అబ్రామ్ అబ్రహామ్గా మారాల సారాయి సారాగా మారాల అట్లా ప్రతి ఒక్కరి పేర్లు మనం చూస్తాము పాత నిబంధన నుంచి కృత నిబంధికి వచ్చినప్పటికీ మారిపోయి ఉంటాయి పాత నిబంధన కాలంలోని పట్టణాలు శాలేము కృత నిబంధికి వచ్చినప్పటికీ ఎరుసలేమైపోతాయి అదే రీతిగా షోమ్రోను పాత కాలంలో క్రొత్త నిబంధికి వచ్చినప్పటికీ సమర్య ప్రతిది ప్రతిదీ నుంచి క్రొత్తగా మారలా ఈ మారే దశలో ఏం జరుగుతుందంటే బహుగా విరగడం బహుగా శ్రమల గుండా పోవడం జరుగుతుంది శ్రమల గుండా పోకపోతే నువ్వు క్రొత్తగా మార్పు చెందువు నువ్వు పాపి అని గ్రహించినప్పుడు నీ పాపం నుంచి విడుదల పొందడం కొరకు నువ్వు ఎంతగానో ప్రయాసపడాల్సి వస్తుంది దుఃఖము ఏడుపుతూ నువ్వు నశించిపోతున్నావు ఆ యొక్క నీ హృదయంలో ఉంటేనే కానీ నీకు మారు అవసరం అన్న సత్తి నేను గ్రహించు అవసరం కలిగినప్పుడు ఏం చేస్తూ ఆయన సన్నిధికి వచ్చి విన్నవించుకుంటూ గోజాడుతూ ప్రార్థన చేసి ప్రభు నేను పాపిని అయినా నా పాపంలు క్షమించిన అయినా అని ప్రార్థన చేస్తావు యవన కాలంలో శరీరం గట్టిగా అన్ని నీ ఇష్టానుసారగా జీవిస్తావు త్రాగుడికి వ్యసనాలకి బానిసత్వం అయి బానిస అయిపోతావు సిగరెట్లు తాగడము షికార్లు తిరగడము సినిమాలు తిరగడము టైం పాస్ చేయడము ఇవన్నీ చేస్తావు వయసు మళ్ళీ ఆ పరిణామాలన్నీ బయటకు వస్తూ దుష్ట పరిణ పరిణామాలు హెల్త్ అంతా చెడిపోతూ ఉంటుంది కాంప్రమైజ్ అయిపోతుంటుంది మందులు సరిగా పని చేయవు నీరసం అయిపోతుంది శరీరం బలహీనంగా అయిపోతుంటుంది ఇంకా నువ్వేం పని చేయలేని స్థితిలో ఉంటావు అప్పుడు నీకు పశ్చాత్తామం వస్తుంది కానీ ఏమైనా దశ తిరిగి వస్తుందా తిరిగి రాదు కదా ఆ శక్తి తిరిగి వస్తుందా తిరిగి రాదు కదా అప్పుడు దేవుడు సన్నిధికి వస్తూ ఉంటారు చాలామంది ఇది పిచ్చితనం అనిపిస్తుంది గుడ్డితనం అనిపిస్తుంది దీపం ఉండగా ఇల్లు చకపరుచుకోవాలి కానీ అది ఆరిపోయినాక ఏం చేస్తావు ఏం చేయలేం కదా కాబట్టి నీకు విరిగి నలిగిన హృదయం అవసరం ఆయన సరిదలో కన్నీర్లు విడుస్తూ దావిదరాజు ప్రార్థన ఇప్పుడు చూడండి ఈ నేతను ప్రవక్త వచ్చేడు పన్నెండవ ధ్యానం అంతా ఏం చెప్తున్నాడు దావిదితోని ఒక చిన్న కథ లాగా ఒక గొప్పవాడు ఒక పేదవాడు ఒక పేదవాడి దగ్గర గోడ్ర పిల్ల ఉంది ఆడగోడపిల్ల అయితే గొప్పవాడికి ఎంతో ఉంది సమృద్ధిగా అయినా కానీ వాడి కన్ను ఆ గోడ ఆడగోడపిల్ల మీద పడింది వాడు ఏం చేసిండు అది దోచుకున్నాడు అప్పుడు దావేంద్రాజ్ అంటున్నాడు అట్లా ఎవడు చేసిండు ఈ రాజ్యంలో వాడు మరణ పాత్రుడు అంటున్నాడు ఎప్పటికైనా ఈ విషయం మనం అర్థం చేసుకోదా తెలియక మనం మాట్లాడుతూ ఉంటాం ఈ విషయాలు అట్లా చేసిన వాడు నీకు తెలియదా నువ్వు ఆల్రెడీ చేసినావు అరే ఈ ప్రవక్త వాక్యం చెప్తున్నాడు నాకు ఏందో స్టోరీ చెప్తున్నాడు ప్రవక్త ఉత్తగరే చెప్పాడు కదా నిజంగా నెరవేరుతుంది కాబట్టి చెప్తుడు కదా ఇది ఎక్కడ నెరవేరింది ఎక్కడ నెరవేరింది ఈ దేశంలో తన జీవితంలో నెరవేరినట్లు మర్చిపోయింది చూడండి ఈ నేను గమనించిన అధికారంలో ఉన్నవాడు తన పాపంలను ఎప్పుడు కప్పిపుచ్చుకుంటాడు సమర్థించుకుంటుంటాడు సాధ్యమే అనుకుంటాడు కానీ ప్రభు మన హృదయాలని తేటగా చూసేవాడు సమస్తం తేటగా అనిపిస్తా ఎంత చిన్న పాపం ఉన్నా అవన్నీ నువ్వు నువ్వు రక్షణ పొందినాక కూడా నీకు కొన్ని జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి నువ్వు చిన్నప్పుడు చేసిన పాపంలు యవన కాలంలో చేసిన పాపంలు వయసు మళ్ళినాక చేసిన పాపంలు అవి ప్రభు చూపిస్తూ ఉంటాడు ముఖ్యంగా సేవ జీవితంలో ఈ విషయం మనం గ్రహించుకోవాలి నువ్వు ఒక అధికార స్థితిలో ఉండి సేవకుండా సేవకురాలుగా ఉన్నప్పుడు దేవుడి నీకు అవి చూపిస్తా ఉంటాడు ఎందుకు చూపిస్తాడంటే వాళ్ళని ప్రేమపూర్వకంగా ప్రభు చెంతకు నడిపించి పశ్చాత్తాపంతో వారు పాప లుపుకొనలాగిన ప్రోత్సహించడం కొరకు కానీ మనం వాటిని సమాధాన పరుస్తూ ఉంటాయి ఈరోజు నేను గమనించింది అది చర్చి సిస్టంలో ప్రపంచాత్మకంగా అపవిత్రంగా జీవిస్తున్న వారిని ఖండిస్తలేదు చర్చిరొచ్చు వ్యభిచారంలో ఉన్న వారిని ఖండిస్తలేదు చర్చిరొచ్చు ధన వ్యామోహంలో ఉన్న వాడిని వాడు లంచగొండితనం చేసి లంచాలతోని డబ్బులు సంపాదించుకొని సంఘానికి వచ్చి కానుకలు ఇస్తున్నాడు నువ్వు వాడిని నీకు నీ నీ కానుకలు నాకు అవసరం లేదని చెప్పే స్థితిలో లేదు చర్చిరొచ్చు వాడు నిరపరాధుల రక్తాన్ని వాడు చింతిస్తున్నాడు వారి క్రయధనాన్ని వారి వారి ధనాన్ని లాక్కొని తీసుకొస్తున్నాడు లంచగొండి తనం చర్చి సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం మనం బయట అన్నిల గురించి ఎప్పుడు మాట్లాడం ఏసు ప్రభుని తెలియని ప్రజల గురించి తప్పుగా ఏ రోజు నేను మాట్లాడను ఎప్పుడు మాట్లాడను ఎందుకంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు విచ్చలి జీవిస్తారు అన్నట్టు తెలిసినా నీవు నేను అట్లా జీవించలేము భారీ భయంతో వణుకతోని ప్రతి క్షణం జాగ్రత్తగా జీవిస్తూ ఉంటాం తావిధి రాజు సమర్థించుకుంటున్నాడు తను చేసిన తప్పిదంని ఆయన మొదటిగా ఏం చేశాడు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించిందంటాడు నేతని అదే చెప్తాడు ప్రవక్త మొదటి పన్నెండు వర్షాలలో చూస్తామని నువ్వు ఏహో వాకుని తిరస్కరించినవు దాని తర్వాత నువ్వు చేసిన పని ఏంది ఇంత అన్యాయంగా చేసినావు నువ్వు చేసిన పని ఏంది ఆ అన్యడు అన్యుడు వాడు కురియా అనేవాడు హిత్ీయుడు హిత్తియుడు ఒక అన్యునికి నువ్వు అన్యుణ్ణి ప్రవచత నడిపించాల్సింది పోయి వాళ్ళకి అన్యాయం చేస్తావా అసలు ఊహించే స్థితే లేదు ఆయన చేసిన పని అంత గొప్ప వ్యక్తి దేవునితో అంత సాహసం కలిగిన వాడు దేవుని శక్తి చేత గొలియాతిని సంహరించి ఫిలిస్తీన్లను ఓడించిన వాడు ఇస్రాల్పల్లకి సమాధానం తీసుకొచ్చిన వాడు స్వాతంత్రం తీసుకొచ్చిన వాడు అంత ఘోరాతి ఘోరమైన పాపానికి ఎట్లా ఊరిగడతాడు అది ఊహిస్తే ఒళ్ళి జల్దరిస్తావు అది క్రైస్తవ చెప్తున్నా లేదా ఈరోజు నేను ఒక ఫంక్షన్కి పోయినా పెళ్లికి అక్కడ ఒక పాస్టర్ గురించి చెప్తున్నాడు ఉన్నాడు ఆ పాస్టర్ నా పక్కన కూర్చొని అన్నం తింటున్నాడు ఆ పాస్టర్ గురించి చెప్తే నాకు ఒక్కసారి నా ఒలి జల్దరించింది మళ్ళా ఏంది ఎబడోని పాస్టర్ అంటావు అప్పుడు ఎప్పుడోని ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పాస్టర్ అని ఆయన ఆల్రెడీ వివాహం జరిగింది పిల్లలు ఉండగా చర్చి మెంబర్తోని ఆయన జీవిస్తుండట భయంకరంగా దాంతో భార్య కండిస్తే భార్యకి డివోర్స్ ఇచ్చిండట అది నాకు ఊహిస్తేనే వదిలిదర్శించింది తిరగ ఆమె భార్య నాకు బాగా పరిచయం నేను నుంచి నాకు పరిచయం ఏమే చిన్నప్పటి నుంచి అక్క అక్కాన్ని డిస్టర్బ్ అయిపోయినా నేను కొంచెం చేసి నాతో పక్కన కూర్చొని అనంతింటుండే ఆయన మాస్టర్ ఎట్లా చెప్పాలయనకి ఏం చేయాలా ఇది ఇది అన్యాయమా ఆల్రెడీ డివోర్స్మెంట్ అయిపోయింది బైబిల్లో డివోర్స్మెంట్ లేదు కానీ డివోర్స్ చేసిండు ప్రతిరోజు ప్రతి ఆదివారం బల్ల విరుస్తున్నాడు సంఘంలో మనుషులు ఎట్లా కట్లా సహిస్తున్నారు ఇది నేను భరించలేకపోతున్నాను ఏ రూపకంగా కంటే పోలిస్తే ఈయన ఏ రూపకంగా అన్ని విషయంలో వాక్యాన్ని ఉల్లంఘించి చేయలేదు ఆదివారము ప్రభురాత్రి భోజనాన్ని ఇస్తుంటే మనుషులు ఎట్లా సహిస్తున్నారు అంత భయంకరంగా ఉంది ఈరోజు చర్చ దావిదు జీవితం కూడా అంతే యాక్చువల్ దేవుని సంకల్పం ప్రకారంగా గొలియాతుని ఓడించాల్సిన వాడు దావిదు కానే కాదు దేవుని సంకల్పం ప్రకారంగా ఎక్కడ కూడా మనం చూడం దేవుడు దావిదిని ప్రోత్సహించినట్లు దావి దావిదు చంపు గొలియాత్ అని చెప్పినట్టు వాక్యం అని నేను సమాచార క్రితం కూడా చూపించిన ఈ వాక్యాలను దావిదు గొలియాతు గాతు ప్రాంతానికి సంబంధించిన ఆ నెఫిలిలుల అనే పూర్వీకుల సంతానం అతను గాతు గాతు నుంచి వచ్చిన ఈ గొలియాత్ ఫిలిస్తీన్ల సర్దారుల మనిషి ఈ గాతువాడనే గొలియాత్ బహుగా ఉన్నతంగా ఎదిగినవాడు ప్రకృతి సహజంగా శారీరకంగా బలిష్ఠుడు అతని ఆయుధాలు మోసేవాడే ఆ బరువైన ఆ యొక్క మోసుకొని తీసుకొచ్చేవాడు ఆయన అటువంటి గొలియాతు ఒక్కడు లేడంట ఫిలిస్తీన్లలో అని నేను చూపించిన వాక్యం అదే రీతిగా ఇస్రాయల్ ప్రజలలో సౌల్ అంతటి వాడు ఒక్కడు లేడని వాక్యం అది కూడా చూపించిన నేను గతంలో ఇస్రాయల్ ప్రజలలో ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ ప్రజల మధ్యలో సౌలంత పొడుగు వాడు ఒక్కడు లేడంట సౌలంత బలంగాడు ఒకడు లేడంట అంత బలంగా ఉన్నాడు అతను పవర్ఫుల్ ఫెలో ఈక్వల్ చూడండి గొలియాత్కి ఈక్వల్ సౌలే దేవుడు సౌలుని అభిషేకించి ఇస్రాన్ దేశం మీద ఎందుకు రాజుగా ఎన్నుకున్నాడంటే గులియాతిని ఓడగొట్టడానికి కోరు కానీ నేను చూపించిన వాక్యం ఇది సండే స్కూల్లో చెప్పని చెప్పారు టీచర్స్ సండే స్కూల్ టీచర్స్ వాళ్ళకి తెలియదు ఏ రోజు ప్రార్థన చేసి కూడా కనుక్కోలేదు వాళ్ళు గులియాత్ మీదకి సమంగా అన్ని విధాలుగా హైట్ వెయిట్ లో గులియాతికి సమంగా ఉండేవాడు సౌలు పైగా సౌలు పరశుధాత్మ అభిషేకం పొందుకొని ఒక దినము అతను మొట్టమొదటిసారి రాజుగా అయ్యే కాలంలో అభిషేకం పొందినప్పుడు సమ్మెలు అతని మీద నూనె పోసినప్పుడు అభిషేకించబడ్డప్పుడు పరిశుధాత్మ దిగొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అతని మీద నిలిచననుంది వాక్యం తర్వాత ప్రవక్తల శిష్యులతో పాటు కలిసి అతను ఆ రోజంతా ప్రవచించిండనుంది వాక్యం అంత స్పెషల్ అనాయింట్ అభిషేకం దేవుడు సౌలికి ఇస్తే సవులు అదంతా నిష్ఫలం చేసుకుంటే ఈరోజు మనం అందరం అట్లనే ఉన్నాం చాలామంది మనలో నీకు ఎంత స్పెషల్ అభిషేకం ఇచ్చిండు దేవుడు అంటే ప్రవచన వరాలు ఎన్నెన్నో స్వసత వరాలు కృపవరాలు దేవుడు నీకు ఎన్నో ఇచ్చిండు వాటన్నిటిని నువ్వు అవి చిలుం పట్టేటట్లు తయారైపోయిరొచ్చు ఎందుకంటే ఎనీథింగ్ విచ్ రెస్ట్ రస్ అంటారు ఇంగ్లీష్లో ఏది రెస్టింగ్ పొజిషన్లు ఉంటుందో అది ఖచ్చితంగా రెస్టింగ్ అయిపోతుంటుంది వాడుతుంటేనే దానికి తుప్పు పట్టదు చలనం లేని స్థితిలో ఉంటే తుప్పు పడితే ఏవైనా కానీ నీ గిఫ్ట్స్ కూడా అంతనుంది వాక్యం పౌలు అందుకే ఆ యొక్క వాక్యాన్ని చెప్తా ప్రేమంటాడు తిమోతితో నీకున్న ఆ తలాంతులని బహుగా కదిలించు స్టిరప్ యోర్ గిఫ్ట్స్ అంటాడు ఇంగ్లీష్ లో స్టిరప్ అంటే ఎట్లా తెలుసా ఇప్పుడు మీరు కాఫీ చేసుకున్నప్పుడు కాఫీ పౌడర్ వేసి తిప్పుతారు ఎట్లా తిప్పుతారు స్పీడ్గా దిప్తారు చెక్కరే ఎట్లా తిప్తారు స్పీడ్గా దాని స్టిరింగ్ అంట నీ దగ్గర ఉన్న తలాంతులని నీ దగ్గర ఉన్న బహుమానాలని కృపావరాలని అట్లా స్టిరప్ చేయమంటాడు పౌలు పౌలు చేసుకున్నాడు శిష్యులందరిలో అప్పుసులు అందరిలో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు సేవలో కొంతకాలానికి కానీ ఈయన లాస్ట్కి మరణించేంత వరకు దాన్ని బహుగా కదిలించండు తన దగ్గర ఉన్న గిఫ్ట్లని మనం అట్లా చేస్తలే మీరు నీకు బహు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చిండు దేవుడు నువ్వు దానికి కదిలించలేకపోయినావు అందుకు అది తుప్పు పట్టిపోయింది నీ లైఫ్ లో ఎన్నో తలాంతులు తుప్పు పట్టిపోయినాయి నీ దగ్గర ఉన్నది హీలింగ్ గిఫ్ట్స్ నువ్వు వాడలేదు తుప్పి పట్టిపోయింది నీ దగ్గర ప్రవచన వరం ఉండే నువ్వు దాన్ని వాడలే అది తుప్పి పట్టిపోయింది నీ దగ్గర భాషల వరం ఉండే నువ్వు ఇంతవరకు కంటిన్యూ చేసింటే భాషలలో ఈరోజు భాషల్లో పాటలు పాడేవాడివి ఈరోజు నువ్వు భాషల్లో మాట్లాడుతూ ఆ యొక్క యాత్రలో అనేక మంది దైవ జనులతో మీరు దేశంలో వాళ్ళ పర్లకప్పు దేశాల భాషలలో దేవదో సంభాషించేవాడి ఆ భాషల్లో ఆ గిఫ్ట్ని నువ్వు కంటిన్యూస్ గా కదిలించెట్టే ఈరోజు మనం చేయలేకపోయినాం స్పష్టత పడాల్సిందే సవులు గొలియాత్తుని ఓడగొట్టాల్సిన కానీ సౌలు చేయలేకపోయింది కానీ దేవుడు చూసిండి ఇక్కడ నేను ఇతన్ని ఇంతగా సిద్ధపరిస్తే ఇంతగా గొప్పవాన్ని చేసి ఇంత పవర్ ఇచ్చి ఫిజికల్ గా కూడా ఇంత పొడుగ్గ పెంచినని అభిషేకించినను ధైర్యపరిచినను కానీ ఈ గులియాతను చేసేందుకు భయపడిపోయింది చూడండి ఇంక్రైస్త జీవితంలో ఏదైతే ఒకప్పుడు నువ్వు పరుశురాత బదుకున్న రోజులలో నీకు ఎంతో ధైర్యము ఎక్కడ జిడ్డుతనము పట్టుదల ఉండే క్రమేణ సప్పబడిపోయి చల్లగా మనము గోలియాతు లాంటి సమస్యలను చూస్తే భయపడిపోతున్నాం చూడండి నేను ఒక విషయం చెప్తా ఉంటాను ఎన్నిసార్లు అనేక పర్యలు జ్ఞాపకం చేస్తుంటాను ఏంటంటే నీ శత్రువు అయిన సాతాన కరెక్టే కానీ ఫస్ట్ వాణ్ణి కంటే ముందు నీవే నీ శత్రువు నీ శరీరమే నీ శత్రువు నువ్వు దాన్ని ఏ రోజు కూడా అదుపులోకి పెట్టుకోలేకపోయినావు అన్ని విషయాలలో నీ శరీర కోరికలను తీర్చుకోవడంలో నువ్వు దాన్ని ఎంతగానో అట్లా గాలికి విడిచిపెట్టేసినావు అరితిగా విడిచిపెట్టడం వల్ల నువ్వు నీ శరీరం మీద విజయం పొందలేకపోయినావు దాన్ని నువ్వు ఛేదించుకోలేకపోయినావు ఎప్పుడైతే నీ శర్రాన్ని నువ్వు ఛేదించుకుంటావో అప్పుడే నువ్వు ఆత్మలో తీవ్రమైన స్థితికి ఎదగలవు ఉన్నత స్థితికి ఎదగాలవు ఎదుగుతేనే కానీ నువ్వు అపవిత్రతని ఎదుర్కోలేవు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటావు శరీర కోరికలు శరీర వ్యామోహాలని తీర్చుకుంటూ ఉంటావు ధన వ్యామోహము తిండి వ్యామోహము రకరకాల కోరికలు అన్ని దాంతో తీర్చుకుంటుంటావు సైతానికి తెలుసు వీని నేను డిస్టర్బ్ చేయడం లేదు ఎందుకంటే వీని శరీరమే వీని శత్రువు వీని శర్రాన్ని నేను వాడుకుంటా కాబట్టి నీ ఫస్ట్ శత్రువు నీ శరీరమే నీ రెండవ శత్రువు వాడు వాడేం చేశాడు వీ నా దగ్గరకు రానియాడు కాబట్టి వీని ఫస్ట్ ఏం చేయాలా వీని శర్రాన్ని నేను డిస్టర్బ్ చేయాలా అప్పుడు వీడు ఆ శర్రంతో వాడి వ్యామోహాలు తీర్చుకుంటాడు నాకు డోర్స్ ఓపెన్ చేస్తాడు అప్పుడు నేను వాళ్ళకి వచ్చి వాడికి అన్ని రోగాలు పెడతా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్రతి రోగము దృష్టి నుంచి ఇది నీకు చాలా కష్టం వినడం తీసుకోవడం నీలో ఎటువంటి ఫలం లేకున్నా అది దుష్టి కొన్ని చాలా ఉండే కోళ్ళు ముప్పై నలభై కోళ్ళు ఉండేవి అయితే నేనేం చేసేవాళ్ళొకప్పుడు వాటన్నిటినీ బుట్ గంపల వేసుకొని తీసుకొని వెటర్నరీ హాస్పిటల్కి పోయి హిమాయత్ ఒకప్పుడు హాస్పిటల్ ఇప్పుడు లేదు అక్కడ పోయి వాటి అన్నిటికీ మందులు ఇచ్చేవాడిని అయితే ఇంకా కొత్త కాలానికి చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఒక తెగులు వచ్చి అన్ని కోళ్ళు తెగులుతోని అంటే పారాలిసిస్ సెటిల్ అవుతాయి అట్లా అయిపోయినాయి అన్ని పడిపోయినాయి గొంతు పడిపోయి కాళ్ళు పడిపోయి రెక్కలు పడిపోయి నిలబడిన స్థితిలో అట్లా ఉన్నాయి అది చాలా డిస్టర్బింగ్ ఉంది నాకు ఈరోజు కూడా సీమ్ గుర్తుకొస్తాయి వాటన్నిటిని తీసుకపోయి గంపాల్లో తీసుకపోయి హాస్పిటల్ తీసుకపోయి వాటికి ఇంజక్షన్స్ ఇచ్చిండ్రు డాక్టర్స్ కోళ్ళకి ఇంజక్షన్స్ ఇచ్చి దాని నోట్ లేదా ట్యాబ్లెట్ ఇవ్వని ఇచ్చారు ఏవి చేసినా అవి కాలే నాకు అప్పుడు జ్ఞాపకంకి వస్తుంది ఇప్పుడు జ్ఞాపకంకి వస్తుంది ఆ సీన్ ప్రతి దాన్ని నేను చేతిలో ఎత్తుకొని దాని గొంతులో ఆ ట్యాబ్లెట్ వేసి నీ జీవితం కూడా నువ్వు విరిగి నలగకపోతే గాయాలు పొందిన వాడవు కాకపోతే కరోనా దెబ్బలు తిన్నవాడు కాకపోతే శ్రమలుగుండా పోకపోతే ఆయన నేను ఎప్పుడు ఎత్తుకుంటాడు గొర్రపిల్లకి దెబ్బ తగిలితే కాపరి దాన్ని ఎత్తుకొని దాన్ని సరి చేస్తాడు దానికి మందు పెడతాడు కట్టుగడతాడు గాయం మాన్పుతాడు ఆయనకి సన్నిహితంగా కాకపోతే అవకాశం లేదు కదా నువ్వు అట్లాంటి విరిగి నలిగిన జీవితం లేకపోతే నీకు ఎప్పుడు గాయం కట్టాలా నీ అనారోగ్యం నుంచి నువ్వు ఎప్పుడు విడుదల పొందాలా నీ బలహీనత నుంచి నీ ఫలము జీవితం నుంచి నువ్వు ఎప్పుడు అభివృద్ధులకు వస్తావు అభివృద్ధులకు రావాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు విరిగి నలిగిన జీవితం కలిగి ఉండాలా ఇది ఒక విషయం ఉన్న వైఎంసిఏ పెద్ద కాన్ఫరెన్స్ జరిగితే అసలు యాక్సిడెంటల్ గా అనిపించారు వాక్యం చెప్పమని అక్కడ ఒకరిని మించిన ఒకరు హేమ హేమిలు పెద్ద పెద్ద వ్యక్తులు బిషప్లు వచ్చినారు చాలా పెద్ద మనుషులు డెబ్బై ఏళ్ల మనుషులు అరవై ఏళ్ళ మనుషులు అరవై దాటేళ్ళ మనుషులు పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు ముస్సలాలు వృద్ధులు పెద్ద రూమ్ అంతా పెద్ద రూమ్ లో అందరు కూర్చున్నారు ఏం చేసిండు బ్రదర్ మీరు చెప్పాలా వాక్యం అన్నాడు నేను ఊరికి అట్లా బండి రిపేర్ చేయించుకుందాని పోయినాను బయటికి ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా రావాలా బ్రదర్ అంటే నేను పోయినా ఏందో అని చూస్తే అది ఇది పెద్ద ఫంక్షన్ ఆ పెద్ద ఫంక్షన్ లో ఒకరిని మించిన ఒకరు పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు నన్ను వాక్యం చెప్పామన్నాడు నేనేమో టీ షర్ట్ మీద ట్రాక్ సూట్ మీద ట్రాక్ ప్యాంట్ మీద స్పోర్ట్స్ షూ స్పోర్ట్స్ ప్యాట్ అంటది నేను ప్లాండ్గా పోలే అర్జెంట్ రామరా అంటే ఏదో సిగ్నేచర్లునేమని పోయిన పోతే ఇది స్టోరీ అక్కడ నిలబడి నేను వాకింగ్ చెప్పాల్సి వాళ్ళకి డిస్టర్బ్ అయిపోయారు చాలా మంది అక్కడ ఏం చెప్పినంటే నేను ఈరోజు క్రైస్తవత్వంలో జరుగుతున్న పలైన ఏంటంటే ప్రతి ఒక్కరికి పబ్లిక్ ప్లేసులు కావాలా స్టేజీలు కావాలా నీ గొప్పతనాన్ని చూపించుకోవాలా నువ్వేదో దేవుని కొరకు చేస్తున్నావు నేను ఏదో చేస్తున్నాను చూపించుకోవాలనుకుంటున్నావు దావిద్రాజు లాగా సౌలలాగా సమర్థించుకుంటున్నాడు అమలేకులని అగగుని విడిచిపెట్టిండు దాని గొర్రె అమలేకుల గొర్రలు అన్నిటి జమ చేసుకున్నాడు సౌలు దావిదీ చేసిన పని ఏంది ఒక అన్యుణ్ణి ఒక అన్యుణ్ణి యుద్ధ పంక్తిని నిలబెట్టి ఆ యొక్క కత్తిక్ వాత చేసిండు ఒక అన్యుడు హిత్తియుడు ఇంకొక అన్యుని చేతిలో చచ్చిపెట్టేటట్లు చేసిండు ఎంత తెలివిగా చేసిండే విశ్రాల్పదలు ఎవరు చేయడు ఏ సైనికుడు చేయడు నేను ఇది ఇది ఇది పాపము రాజా నేను చేయనంటున్నాడు కాబట్టి ఏం చేసినట్టే మీరు ఎవరు చేం చేయకండి వానికి నువ్వు యుద్ధ పంక్తిలో మొదటి మొదటి నైన్లో పెట్టండి ఒక ఏమంటాము ఒక రైతు పొలం పని చేసుకుంటే రైతు హిత్యుడు ఉరియా ఒక రైతుని తీసుకుపోయి యుద్ధ పంక్తిలో మొదటి లోర్లో పెడితే వాడి పరిస్థితి ఏం చెప్పండి ఎంత కుక్కరు కుయుక్తి కదా దేవుని బిడ్డలలో ఇవి కనిపిస్తూ ఉంటాయి మనకి పోయి పెట్టిండే పాపం వాడు చనిపోయిండు వాడికి పిల్లలు ఉన్నారని వాక్యం అదే అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో వాడికి పిల్లలు ఉన్నారు ప్రతిరోజు వాడు ఆ పిల్లలతో ఆడుకుంటుండట ఉరియా ఏ కామెంట్లో నేను చూడలే నా విషయం ఈ రోజు నాకు చూస్తుంటే నాకు డిస్టర్బ్ అయిపోయాను నా వాక్యం నేను ఎన్నిసార్లు చూసిన ప్రభు నాకు ఈరోజు కనిపించింది వాక్యం ఇంతకు ఉరియాకి పిల్లలు ఉన్నారంట తన భార్యకి పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని విడిచిపెట్టి భార్యని విడిచిపెట్టి పాపమ్మ ఒక అన్యుడు పోయి యుద్ధంలో చనిపోయిండు అది అమ్మునీల కత్తి వాత ఒక అన్యుడు ఇంకొక అన్యుని చేతిలో చచ్చిపోయి దేవుడు సమర్థిస్తునుకున్నాడేమో తర్వాత తన భార్యని దొంగలించి నీ పొరుగు ఏది అర్శించకుండా వాక్యం పదాగిలలు ఈ విషయం నేను ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను చాలా మందికి నువ్వు ఏ ఆజ్ఞ ఉల్లంఘించినా ధర్మశాస్త్రం అంత ఉల్లంఘించినట్లే వాక్యం ని పొరుగు వాది ఏది ఆశించినా కానీ వాళ్ళు ఏ వస్తువు నీ దగ్గర పెట్టుకున్నా కానీ నువ్వు మొత్తం వాక్యం పోగొట్టుకున్నట్లే ధర్మ నువ్వు బైబుల్ అంతా పోగొట్టుకున్నట్టే నేను అదే చెప్తున్నాను వాళ్ళకి పాస్టర్స్ ఆఫ్ బిషప్లు ఉన్నారు ఆ స్టేజ్ ఆడ వాళ్ళకి చెప్తున్నాను ఈరోజు క్రైస్తవ జీవితంలోదే జరుగుతుంది సేవకులు ముఖ్యంగా పాస్టర్ల విషయంలో ఆ బిషప్ కొంచెం డిస్టర్బ్ అయిన తర్వాత వచ్చి మాట్లాడినతో అందరికీ పబ్లిక్ ప్లేసులు కావాలా స్టేజ్ లు మాట్లాడాలా కానీ ఎవరికి కూడా సీక్రెట్ ప్లేసులు అవసరం లేదు సీక్రెట్ ప్లేస్ అంటే నీ ప్రార్థన జీవితం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం ఒక గంటన ప్రార్థన చేయగలుగుతున్నామా చేయలేకపోతున్నాం ఆయన ఆ పాపం చేసినాక నావిధు చెప్పినాక ఇంకా ఆయన ఎంత భయంకరంగా పశ్చుతపడి నా తా నువ్వు ప్రవర్తన విషయం ఏంటంటే పాపంని ఎట్లా ఎదుర్కోవాలా దేవుడు ఎప్పుడు ప్రవక్తలకి బయలుపరుస్తాడన్న విషయం నువ్వు గ్రహించాల ఎందుకంటే ప్రవక్తలు ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపుతారు యాజకుల కంటే గంటలు గంటలు దేవుని శనిలో ఉంటారు వాళ్ళు అది నేను కూడా ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయగలవు కాబట్టి పాపంని మనం ఎదుర్కోవాలా అసహించుకోవాలా కాంప్రమైజ్ కావద్దు ఈ లోకపు ఎంటర్టైన్మెంట్ నీ హృదయం అనే పలిపీఠం మీద నువ్వు అర్పిస్తున్నావు ఎంటర్టైన్మెంట్ నీ హృదయానికి తగుతుంది అక్కడ ప్రభు నేను కలుసుకోవాలనుకుంటున్నాడు కానీ నువ్వు దాన్ని అపవిత్రపరిచినవు పలిపీటంలన్నీ పగిలిపోయినాయి పడిపోయినాయి రాళ్ళు జర్లిపోయినాయి దాని మీద బూడిద మిగిలిపోయింది అగ్ని లేనే ఆరిపోతే ఈ లోకాతీతమైన విషయాలని నువ్వు ఆసక్తి చూపిస్తే న్యూస్ పేపర్లు చదువుకుంటా టెలివిజన్ స్క్రీన్స్ చూసుకుంటా సినిమాల గురించి ఆలోచించుకుంటా ముసలామ ముచ్చల్లో తను మాట్లాడుకుంటా ఉంటే నీ బలిపీఠం మీద బూడిదే తప్ప ఏముండదు అగ్ని అక్కడ నువ్వు దహించబడ్డ పశువులాగా బలి పశువులాగా తయారు అటువంటి పరిస్థితినే దేవుడు స్వీకరిస్తాడు నీలో కాబట్టి దావి జీవితంలో ఏం జరిగింది ఒక ఆపత్తిక్కుగా ఒక వ్యభిచారిగా ఒక నరహంతకునిగా తయారైపోయింది ఇవన్నీ కాగా వేషధారకులాగా తయారైపోయి ఈరోజు ఇవి నీలో నాలో ఉన్నాయేమో మనం పరిశీలించుకోవాలా ఎందుకంటే ఒకసారి చూడండి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేన వచనంలో పదమూడు వచనాల ఆజ్ఞను తిరస్కరించి అందువలన శిక్షను పొందును శిక్షను పొందును ఆజ్ఞను తిరస్కరించి అందువలన శిక్ష నందు నువ్వు కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరు తిరిగి తీరేసుకరిస్తారో వాడికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన తీర్పు తినమన్నా శిక్షిస్తారనుకుంటారు కానే కాదు ప్రతిరోజు ఆ అనుభవం ఉండబోవాల్సి ఎందుకంటే శిక్ష ఆరంభమై ముగిస్తుంది నీ శరీరంలో ఉన్నంత వరకు దాన్ని అనుభవిస్తూ ఉంటావు కాబట్టి ఆయన సదిలకు పోయి నువ్వు కూర్చోవాల నీ సీక్రెట్ ప్లేస్లకు వెళ్ళిపోల ప్రతిరోజు ఎంత సమయం గడుపుతో నేను చూపించిన గతంలో ఆరు గంటలు మీరు దుష్టుకి అమ్మేసుకుంటున్నారు ప్రతిరోజు ఎందుకంటే పదహారు గంటలు పద్దెనిమిది గంటలు మీరు న్యాయబద్ధంగా జీవిస్తున్నారు అంటే ఎనిమిది గంటలు పని పోతారు లేక చదువుకుంటారు ఎనిమిది గంటలు నిద్రపోతారు పదహారు గంటలు తక్కిన టైము తక్కిన ఎనిమిది గంటలు ఏం చేస్తారంటే రెండు గంటలు ట్రావెలింగ్ పైన ఇంకా నీకు ఆరు గంటలు ఉండి ఈ ఆరు గంటలు ఏం చేసినావంటే ఎవ్వరు జవాబు చెప్పలేదు ఆ యొక్క పాస్టర్స్లో వాళ్ళందరి మాట్లాడతారు అందరు సైలెంట్గా ఉన్నారు మీకు తెలుసా మీరు ఎనిమిది గంటలు మీరేదో సమర్థించుకుంటున్నారు అక్కడ పని ఇక్కడ పని తిరుగుతున్నారు తక్కిన ఎనిమిది గంటలు పండుకుంటున్నారు రెండు గంటలు ట్రావెలింగ్ తీసేస్తే ఇరవై గంటలు ఇరవై గంటలు తీసినా నీకు ఇంకా నాలుగు గంటలు ఉంది పదహారు గంటలు ఇంకా ఆరు గంటలు ఉంది రెండు గంటలు తీసేస్తే ఈ ఆరు గంటలు ఏం చేస్తున్నారు నేను గ్యారంటీ ఇసిన మీరు ఎవరు చెప్పలేరు జవాబు అందరి మీరు ఎవరు చెప్పలేరు ఈ జవాబు ఈ పద ఈ ఆరు గంటలు ఏం చేశారని కనీసం ఆరు గంటలలో రెండు గంటలన్నా ప్రార్థించలేకపోయినరా వేసులో శిష్యుల ఒక్క గంట కూడా మీరు ప్రార్థించలేకపోయినరా నా కొరకు నేను త్వరగా ఇప్పుడు నేను పట్టబడబోతున్నాను ఇంకొక సేపట్లో నిద్రపోతుండ్రా మతపరమైన జీవితం నిద్రపోతుంది మతేశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో నిద్రపోతున్నారు సమర్థించుకున్నారు మత్తుగా అందుకే నేను చెప్తా ఉంటాను ఈ శరాన్ని నువ్వు కించపరచుకోకపోతే ఈ షరాన్ని నువ్వు లోపరచుకోకపోతే ఇది మత్తుగా తయారవుతూ ఉంటుంది అందుకే ఉపాస ప్రార్థనలు మనకు అవసరం ఎట్లా ఎట్లా చేయగలను నా హెల్త్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని నేను ఎట్లా ఉపాసం ఉండగలను ఒక పూట ఉండలేమా హెల్త్ ప్రాబ్లం ఉందని సమర్థించుకుంటున్నాం కానీ ఒక పూట ఉండలేమా జ్వరం వస్తే ఎట్లా ఉపాసం ఉంటావు కదా తినవు కదా వస్తే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీతో తినాం కదా మనం జ్వరం వస్తే ఒక పూట కూడా మనం ఉపాసం ఉండలేకపోతున్నామంటే ఈ శర్రానికి ఎంత బానిస అయిపోయినామో ఊహించుకోండి నేను నా బాడీ ఇట్లా కొట్టుకుంటారు ఉపాసం ఉంటే అంటుంటారు కొంతమంది అంటే నీ బాడీకి నువ్వు అంత నీ ఆత్మ సిద్ధంగానే ఉంది కదా నీ శరం ఎందుకు సిద్ధంగా అంటే నువ్వు దాన్ని దాన్ని సిద్ధపరచుకోలేదు నువ్వు దాన్ని రిలీజ్ చేసేసి నీ ఇష్టానుసారంగా పో అని అందుకు అది కృషించిపోతుంది అనారోగ్య పాలవుతుంది త్వరగా ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి ఆజ్ఞని తిరస్కరించి వాడు అందువలన శిక్షణందును ఇప్పుడు దావిది రాజు తన జీవితంలో భయంకరమైన శిక్షని అనుభవించాల్సి వస్తుంది కానీ ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపడిందో ఆయన వేదన ఆయన ప్రార్థన ఎట్లా ఉందో ఒకసారి పరిశీలించుకోండి నేను దాంతోని ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తా నీ జీవితంలో కూడా అంతే నీ జీవితంలో ఎన్నో మేళ్ళు ఆగిపోయినాయి కానీ ఏ రోజైనా ఏడ్చినావా ఏ రోజైనా ఏడ్చి ప్రార్థన చేసినావా నేను చేస్తా బయటికి చూపించుకొని నా ఏడుపు నేను నేను ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తా దుఃఖము అసలు ఆగదు వచ్చేస్తా ఉంటుంది వేదనతో ఎక్కిల్లు పెట్టి ఏడుస్తాను చెప్పుకుంటా పబ్లిక్లో చెప్పుకునేది మాట కాదు ఎందుకంటే నువ్వు పబ్లిక్లో ఏడ్చి ఏం లాభం నీ రహస్య స్థలంకే పోకుండా నేను ఏదో చేస్తున్న గొప్ప పనులు చేసినాను సమర్థించుకుంటున్నాం మనం కానీ కానే కాదు రహస్య స్థలంలో పోయి ఏడ్చుకుంటా ప్రార్థన చేసినా ప్రవ్వ ఈ సమస్యతోనే నేను ఎన్నో సమాచారాలు బాధపడుతున్నాను ప్రవ్వ నా శర్రాన్ని మీద నేను అదుపు పెట్టుకోలేకపోవడం నాకు వచ్చిందేమో సమస్య లేక నేను ఎవరన్నా అవమానపరచడనేమో ఎవరన్నా హించపరచడనేమో ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడినేమో తిట్టిననేమో చెడమటలు మాట్లాడినేమో వారి గురించి అసహ్యంగా మాట్లాడనేమో ఇంకా శత్రుత్వం ఉందేమో వాళ్ళంటే నాకు ఇష్టం లేదేమో వారి చూస్తే నాకు ద్వేషము ఉప్పొంగుతుందేమో వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందకపోతే నీకు విరిగి నలిగిన హృదయం లేదన్నట్టు దావిదుల్లాగా నువ్వు సమర్థించుకుంటున్నావు ఎవడు వాడు చేసింది అంటున్నాడు మళ్ళా తెలియక అరే నువ్వే చేసినావు ఇంతవరకు ఎట్లా సమర్థించుకున్నావు అంత గుడ్డివాన్ ఎట్లయిపోయినావు నీ సమస్య కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే ఏ రీతిగా ఆయన సన్నిధిలో మనము ఇప్పుడు ప్రార్థనలో గడపాలా కొన్ని విషయాలు నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తాడు ఆయన సన్నిధిలో మనము ఏ రీతిగా సమయం గడపాలా అన్న విషయము కీర్తన గ్రంథంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి ఆయన ప్రార్థన కీర్తన రూపకంగా వస్తుందన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం కీర్తన గ్రంథము యాభై ఒకటో మనం కొన్ని విషయాలు జరగబోతున్నాము మొదటి రెండు వర్షాలు చూడండి కీర్తన గ్రంథము యాభై రెండు యాభై ఒకటవ అదేమో మొదటి రెండు వర్షాలు బాగా చూడండి ఆయన ఎంతగా విరిగి నలిగిండే ఈ ప్రార్థన నీకు అవసరం మీరు నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందేంత నువ్వు ప్రార్థన చేయాల్సిందే ఈ రీతిగా అది ఏదైనా కావచ్చు విషయం చెప్పాలనుకుంటున్నా ఇది మనుషులకు అసాధ్యమే ఈ రోగం ఈ శ్రమ ఈ బలహీనత ఈ ఇది ఇది ఏదైతే అడ్డుగా ఉంది నీ శరీరంలో నీ జీవితంలో నీ కాలంలో అది నీకు మనుషులకి అసా అది అసంభవం వాళ్ళు నేను ఏం చేయలేరు నీకేం సాయం చేయలేరు కానీ నీకు తెలుసు జీవగల దేవుడు ఆయన చేయగలడు ఆయన చేసిండు గతంలో బైబుల్లో ఎన్నో కేసులు చూస్తాం మనం ఎంతో మంది జీవితాలలో చూసి చేశాం క్రిబిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యయం మీరు చూస్తే అక్కడ వాళ్ళందరూ శ్రమల గుండా వాళ్ళు కానీ అద్భుత విష్కారాలు వాళ్ళ జీవితాలలో సారా గురించి మనం చూస్తాం అక్కడ వృద్ధాప్యంలో ఆమె శక్తి నొందిందని ఉంది అదే రీతిగా ఎంతో మంది గురించి అక్కడ మనము చూస్తాము ఎంతగానో విరిగి నలిగి వాళ్ళంతా వాళ్ళ శర్రాలు కూడా దేవుడు వారి శరాల నుంచి ఒక కుమారుని పుట్టింపజేసిండని మనం అక్కడ చూస్తాం అన్న గురించి చూస్తాం అక్కడ ఎంత మంది గురించి చూస్తాం అక్కడ గొప్ప గొప్ప ఆ విశ్వాస వీరుల గురించి మనం అక్కడ చూస్తాం ఎంతగా విరిగి నలిగి అన్న యొక్క ఏలి ఆమెను చూసి ఏంటి ఈమె త్యాగొచ్చిందా చర్చిక అనుకుంటున్నాడు అప్పటికి ఆయన మీద మీద ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి గ్రహించలేదు వివేచన లేదు కానీ హన్న ప్రార్థన చేస్తుంది తన అంతరంగంలో నుంచి కుమరించుకుంటూ తన హృదయాన్ని కన్నీళ్ళు విడిస్తూ పెద్ద అసలు మాటానికి అంతగా వేదన నేను గ్రహించిన అటువంటి వేదనతో ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యమైన చేస్తాడు దేవుడని ఈ రోజు లేదు ఆ ప్రార్థన చర్చలో ఎక్కడ లేదు ఎక్కడైతే ప్రార్థనలు ఉండవో అవి చర్చే కాదంట నేను పాటలు పాడి వర్షిప్ చేసుకొని బల్ల తినేసి వాక్యం వినేసి వెళ్ళిపోతే కానే కదా అది ప్రతి ఎంటైర్ చర్చి ప్రార్థనలు చేయకపోతే అది చర్చే కాదు అక్కడ ఒకటి ఉండడానికి వీలు అక్కడ మనం ఒక విషయాన్ని చూస్తా ఉన్నాం మొదటి రెండు వర్షంలో యాభై అధ్యాయం కీర్తన గ్రంథము యాభై అధ్యాయము రెండు వర్షాలలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తుండే చూడండి ఒకసారి ఏ రీతిగా దేవుని సన్నిధిలో తన్ను తాను ఎట్లా కుమరించుకుంటుండడు దేవా నీ కృప చెప్పును నన్ను కరుణించము కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవనట్లు నన్ను పవిత్రపరచుము మొదటి నిర్వర్షాలలో ఎట్లా ఏడుస్తుండ ఎట్లా ప్రార్థన చేస్తున్నా చూడండి ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నాడు దేవుడు తప్ప ఎవరు కూడా అతనికి నిరీక్షణ ఇవ్వలేరు అన్న విషయాన్ని అతను అక్కడ అర్థం చేసుకోండి ఎంతో ప్రభాన్ని కృప నాకు కావాలని కనికరం నా మీద చూపించి ప్రభావాన్ని ఏడుస్తున్నాడు మొదటి రెండు వర్షాలను తర్వాత మూడవ వచనం నుంచి చూడండి మూడో వర్షం నుంచి అనేమిటో నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నవి అంటే నేను ఏం పాపం చేస్తున్నో నాకు ఇప్పుడు అర్థమైపోయింది ప్రవ్వ నేను ఎంతగా పాపిని ప్రవ్వ అని ప్రార్థన చేస్తున్నాడు నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఉన్నది కనిపిస్తుంది ఇప్పుడు నాకు నేను ఏమేమి చేసిన ఆ పసిపిల్లల్ని విడిచిపెట్టింది పాపం తల్లి విడిచిపెట్టి ఇక్కడ దొరకొచ్చింది అంతఃపురంగా ఎప్పుడు అది నాకు అది అది నా సీన్ చూస్తున్న కళ్ళారా నాకు భయమేస్తుంది అంత భయంకరంగా ఉంటుంది ఆ జీవితం అని అయినా కానీ ఈయన ఎంతగా ఏడ్చుకుంటా ప్రార్థన చేసినట్టు నేను చేసిన పాపం భయంకరంగా నాకు నేను చూస్తున్న ప్రభు పాపం నిరపరాధి అన్న ఆ అన్యుడిని ప్రభుత్వం నడిపించాల్సింది వాడిని నరకాన్ని నడిపించలేదు ఉరియా తన పిల్లలు అనాథలు తల్లి అంతపురంకి వచ్చింది ఊహించరాని వేదన నీకు కేవలం నీకే విరుధంగా నేను పాపం చేసి నాను నీ దృష్టి ఎదుట నేను చెడతనం చేసినను కావున ఆగ్ ఇచ్చినప్పుడు నీవు నీతి అగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అగుపడుదువు నేను పాపంలో పుట్టిన వాడను నా తల్లి నన్ను గర్భంలో నీవు అంతరంగంలో సత్యము కోర్చున్నవు అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదులుగు కాబట్టి ఆయన ఎంతగా పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నా చూడండి ఆయన ఎంత బలహీనుడు నేను ఎట్లా ఫెయిల్ అయినా నేను సంపూర్ణంగా పాపంలో జీవించిన నేను ఫెయిల్ అయిపోయినా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాక్యము దృఢీకరించిన తల్లిదండ్రులు నాకు నేర్పించు వాక్యం ప్రవక్తలు నేర్పించారు వాక్యం నేను ప్రవర్తనలు చెప్తున్న మాటలన్నీ విన్నాను యాజకం చెప్తున్న మాటలన్నీ విన్నాను ఈరోజు నేను అటన్నిటిని మర్చిపోయినాను ప్రభా అని ఏడుస్తుండే ప్రభా నేను ఫెయిల్ అయిపోయినా ప్రభా ఎన్ని చెప్పినా కూడా నేను ఒక్కటి కూడా పాటించలేకపోయినాను ప్రభా నా లైఫ్ ఎంతో మంది పాస్టర్స్ చెప్పిన వాక్యం నేను విన్నాను కానీ ఒక్క వాక్యం కూడా నేను పాటించలేకపోయినా ప్రభా ఏవి కూడా నేను జ్ఞాపకం పెట్టుకోలేదు ఎక్కడ వాటిని రాసుకోలేదు ఉత్తా వినేసి వెళ్ళిపోయినాయి ఈ చౌన పడినాయి ఆ అవి ఏవి పాటించలేక నేను అంత ఫెయిల్ అయిపోయినా నా లైఫ్లో నన్ను నేనే పోషించుకోలేని స్థితిలో నా కుటుంబం నేను పోషించుకోలేని స్థితిలో ఉన్నాను నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకున్నాను ప్రభు ఎట్లా నేను నా తల ఎత్తి ప్రార్థన అదే కదా అవమానం అయిపోయింది తన భార్య తన తన భర్త ఎదుట తన బంధువులు ఎదుట అవమానం భరించలేకపోతుంది ఆమె దావిదు ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాడు మనుషులు ఏమనుకోరు రాజు కాబట్టి కానీ దేవుణ్ణి ఎట్లా ఎదుర్కోవాల నేను వాటిని క్షమించి నైనా అన్న ప్రార్థన నీకు అవసరం నేను పవిత్ర రాగునట్లు ఏడవచ్చను హిస్సొప్పుతున్న ఆ పాపము పరిహరింపుము హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషము నాకు వినిపింపు అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించను చూడండి పాపం చేస్తే బోన్స్ల డిసీజ్ వస్తుందని ఉంది ఇక్కడ వాక్యం ఆయన చేసిన పాపం వల్ల ఆయన బోన్స్ల ఎంత పెయిన్ ఉందో చెప్తుంది వాక్యం ఆయనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందేమో జాయింట్స్ అన్ని పెయిన్ వస్తున్నాయనకి నా పాపంలకు విముకుడవు కమ్ము నా దోషంలు అన్నిటినీ తుడిచి వేయము ఏడుస్తూనే ఉన్నాడైనా నా దేవ నన్ను అన్న ప్రార్థన దేవ నా ఎందుకు శుద్ధ హృదయం నా అంతరంగంలో నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి నీ పరిశుద్ధాత్మను నా ఎదురుని తీసివేయకము సౌలు పోగొట్టుకున్నాడు ప్రభువ నేను కూడా పోగొట్టుకుంటున్నామని భయం వేస్తుంది నాకు అంటున్నాడు ఎంతో మంది పోగొట్టుకున్నారు ఈరోజు వాటి పరిశుద్ధాత్మ నీ రక్షణ నాకు మరలా పుట్టించము నేను నశించిపోయినాను ప్రభు ఒకసారి రక్షింపబడ్డ వాడిని పడిపోయిన నాకు మరలా పుట్టించము సమ్మతి మనసు కలుగదీసి నన్ను దృఢపరచము అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రములను బోధించేదను పాపలు నీ తట్టు తిరిగిదురు దేవా నా రక్షణకర్త యొక్క దేవా రక్తాపరాధం నుండి నన్ను విడిపింపము నేను విరిగాని చంపించినను ప్రవ్వ తన బిడ్డల్ని అనాదలుగా చేసినాను ప్రవ్వ నన్ను క్షమించినైనా నన్ను విడిపించినైనా ఇది నన్ను పట్టి పెడుస్తుంది ప్రవ్వ అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయం ప్రవ్వ నన్నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువు నేను బయటకు నిలబడలేకపోతున్నాను ప్రభావ ఈ పాపం చేయడం వల్ల నేను పబ్లిక్లో మాట్లాడలేకపోతున్నాను ప్రభావ ఎవరికి నేను సలహాలు ఇవ్వలేని నీతి సూత్రాలు చెప్పలేని గిదట నీవు బలిని కోరువాడువు కావు కోరినని నువ్వు అర్పితును దహన బలి కాదు విరిగిన మనస్సే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయంను నీవు లక్ష్యం చేయు అలక్ష్యం చేయు ఈ దినము మన జీవితాలు ఇట్లు లేవా పరిశీలించుకోవాలా నీకు విరిగిన మనసు ఉందా లేదా సమాధాన పడుతున్నవా దేవుడు మనల్ని ఈ రీతిగా తయారు చేసిండా రక్షణ పొందిన వారిని అందరినీ కదా ఆయన పొందిన గాలిచేత స్వస్థత నేను ఇది ఇదిగా ప్రార్థించిస్తా హెల్త్ ప్రాబ్లం నాకు ఏమైనా వస్తే నేను రెండు వేల ఇది స్వస్థతను దిన ఎందుకంటే అక్కడ వాగ్దానం చేసిండేద శిలవు మీద ఆది విడిచిపెట్టి పోవాల్సిందే నాతో నేను ఇంకా ప్రార్థనలో కూర్చుంటా ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటానో అది జలుబంతా పోతా ఉంటుంది వాళ్ళ స్టేజ్ మీదకి ఎక్కగానే జలుబు ఉండేనే ఉంటుంది అలర్జీస్ బాడీ ఎంత అలర్జీస్ అయిపోతుంటాయి దాని నుంచి నేను విడుదల పొందాలా దాన్ని నేను బహుగా కించపరచుకోవాల నా శరీరాన్ని శరీర కోరికలను సంపూర్ణంగా నేను నలుగొట్టుకోవాలా నలి విరిగి నలిగిన హృదయం నాకు కావాలా ప్రభు ఈరోజు మనం ప్రార్థన చేయాల ప్రభు నాకు విరిగిన మనసు ఈ ప్రభు అది మంచి అతుక్కొని సిమెంటేషన్ ఉన్నట్టుంది ప్రభు దాన్ని పగలగొట్టి ఈరోజు ప్రభు అది విరగాల ఎందుకంటే నీకు అది విరిగి నలిగిన హృదయంని నువ్వు ఎప్పుడు నిర్లక్ష్యం చేయమనుంది వాక్యం ప్రభు నాకు అటువంటి హృదయం ఈ ప్రభు ఆయన సన్నిధులకు పోయి కూర్చో నీ రహస్య స్థలంకి వెళ్ళిపో ఈరోజు ప్రతిరోజు రహస్యతనికి వెళ్ళిపో ఎవరు లేని టైంలో పొద్దునే లేసి కూర్చో ప్రార్థనలో ఒక నలభై నిమిషాలు నాన్ స్టాప్ భాషలలో ప్రార్థించే దేవుణ్ణి ఎన్ని అద్భుతాలు నీ చేత చూస్తూ హీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అద్భుతాలు నువ్వు ఉంటావు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం వస్తూ ఉంటుంది ఎవరు నీకు వ్యతిరేక ఉన్నారో వాళ్ళందరూ భారిపోతారు నుంచి నువ్వు నిలబడితే దుష్ట శక్తులన్నీ గచ్చగచ వనకాల ఎందుకంటే చర్చికి సంఘానికి ఆయన అంత శక్తి ఇచ్చిండు సైతానర్ పాతాల గొప్ప ద్వారాలు దాని ఎదుట నిలబడలేవన్నాడు అంత శక్తినిచ్చండు చర్చికి అది ఏమో బలహీనతతో ఏడ్చుకుంటా దెబ్బలు తింటుంది గాలవుతుంది చర్చలా పడలేకపోయింది ఈరోజు చర్చ్ పాస్టర్స్ ఏం చేసుకున్నారంటే రహస్య ప్రార్థన లేదు సీక్రెట్ ప్లేసెస్ లేవాలి ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారని ఒక్కరు కూడా ఒక గంట సేపు రెండు గంటల సేపు దేవుని సన్నిధిలో సమయం గడిపిన వాళ్ళు కాదు రహస్య స్థలపై ఈరోజు నుంచి మనం నేర్చుకోవాలా ప్రవ్వ నాకు మిరిగిలిన మనిషి ప్రవ్వ బ్రేక్ మీ లాట్ నువ్వు పొందిన గాయాలు నా శరీరంలో కనిపించాలి ఈరోజు నీ చేతికి గాయాలు నా చేతికి రావాలా ప్రవ్వ నీ తలకున్న ములిట కరిట నాకు ఇది ప్రవ్వ నువ్వు పొందిన గాయన చేత నాకు స్వస్థత కానీ నాకు స్వస్థత వస్తలేదు కాబట్టి ఆ గాయాలు ఇప్పుడు నేర్చించడాల నా శరీరంలో రక్తం కారణంతోగా నన్ను విరగమన్ విరగొట్టు ప్రభ నా మనసుని నా హృదయాన్ని నలగొట్టు ప్రవ్వ నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు ఈరోజు సమర్పిస్తాను ప్రభావ దాన్ని విరిగి నలిగిన జీవితం కదా మార్చండి ప్రభావ నేను ప్రార్థన చేస్తే ఏడుపు రావాల నా హృదయాల నుంచి ఆయన కోరుకుంటున్న పని ఎటువంటిది ఆయన కోరుకుంటున్న త్యాగబురితమైన నలిగిన హృదయం విరిగిన మనసు ఈరోజు మనకు ఆ మనసు అవసరం ఆయన నేను రిజెక్ట్ చేయొద్దంటే నీ మనసు నలగాల విరగాల విరిగిన మనసు అనకిష్టం ప్రార్థనలతో కొంతసేపు సమయం కడతాం నా హృదయ పరిస్థితి ఏ రీతి నీకు తెలుసు ప్రభ రక్షణ అనుభవం పొందుకున్న కాలం మొదలుకొని రోజు నేను ఏ రీతి గునో మీకు తెలుసు ప్రభు నా హృదయం మరి బండగా తయారైంది ఎవరికి కూడా సహాయకంగా ఉండలేని స్థితిలో ఉన్నాను ప్రభు ఈరోజు యాజకుల్లాగా మానల్ చేస్తారు కానీ ఆ రెండు గుండగణాలు ఒక్కటిగా నేను చూపించుకోలేకపోయినాను నా జీవితంలో ఏ రోజు నేను రాజులాగా ఇతరులకు సహాయపడలేదు ఇతరుల బాగు నేను చూడలేదు ఒక అనాథకి ఒక దరిద్రునికి అన్నం పెట్టలేకపోయినాను ఒక ముద్దాన్నం ఒక విదరాలికి నేను సహాయం చేయాజకునిగా ఉండి ఎవరిని ప్రభుత్వంతో నడిపించలేకపోయినాను కనని గొడ్రాల లాగా తయారైపోయినాను రాయి బండలాగా తయారైంది నా హృదయం అందుకే ప్రసవించలేని స్థితి లాగా ఉంది నా జీవితం ఈరోజు అప్రసవ వేదనలు పెట్టుండే ప్రభు మా జీవితాలలో ప్రతి ఒక్కరికి ఆ వేదన అనుగ్రహించండి మా హృదయాలు పగలాల ప్రభా మా మనసులు విరిగి వాళ్ళు విరగొట్టండి ప్రభు ఈరోజు మీ యొక్క గాయాలు మాకు పెట్టండి ఈరోజు మేము అభిరుచి చూడాలి ఈరోజు లేకపోతే మీరు మమ్మల్ని హత్తుకోరు ప్రభావ మమ్మల్ని విడిచిపెడతారు ప్రభావ ఆ జీవితం మా కొద్దునైనా విరిగి నలిగిన హృదయాలతో మీ సన్నిధికి రావాలా నా రోగం మీద నేను విజయం పొందాలి ఈ కాలంలోనే మందుల తట్టు నేను చూస్తున్నాను డాక్టర్ల తట్టు నేను చూస్తున్నాను నీ తట్టు చూస్తున్నాను ప్రభా సహాయం నీ దగ్గర నుంచే రావాలి నాకు నీ సదరు ఈరోజు నేను నా కోరిక సఫల నేను ప్రార్థన విడిచిపెట్టాను ఈరోజు నుంచి నా మోకాళ్ళు పోయినా పర్లేదు నా నడుములు పోయినా పర్లేదు నా పర్లేదు నొప్పులు వచ్చినా పర్లేదు నేను కాంప్రమైజ్ కానే కానీ నొప్పి కానీ నేను లేని ప్రార్థన నాకు కనిపించి నువ్వు మాట్లాడేంత నేను లేను ఈరోజు నుంచి దావిదు రాత్రి అంతా గొన్ని పట్ట కట్టుకొని దుమ్ములో దూరిలో పాడి పొరలాడుతూ ప్రార్థన చేస్తుంటూ ఏడుస్తా ఉన్నాడు ఆయన ఏడుపు దిండంతా తడిచిపోయిందంట ఇర్మియా ప్రార్థన చేస్తుండే ఇర్మియా ప్రార్థన తన మంచమంతా తన పరుపు తడిచిపోయిందంట ఏడుపుతో ఎంతగా ఏడ్చిండు ఒక్కడే ప్రపక్త ఏడ్చింది బైబిల్ అంతటిలో దావిదొక్కడే రాజు అంతగా ఏడ్చిండు బైబిల్ అంతటిలో పౌలు అప్పస్తుల్లో బహుగా ఏడ్చిన వాడంటే గవ్వలు అని పేరు నీకు వాళ్ళు వారి ఆత్మీయ స్థితి ఎట్లుందో మీరు చూసేంటారు నీ జీవితంలో అంతే ఇవి మనుషులకు అసాధ్యము యహోవకు సమస్తం సాధ్యం అంటే నువ్వు ఆ వాక్యాన్ని జీవితంలో రుజుపరిచిరవచ్చు నీకు ఆ సాక్ష్యం అవసరం ఇవ్వచ్చు పరశుధర బహు తండ్రి మీకు వదనాలనైనా అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విరిగి మీరు కోరుకున్నారు ప్రభా దావిధి జీవితం చూసినైనా ఆయన ఇంతగానో తను మళ్ళీ కిందికి దిగజారిపోయింది కానీ మీరు అతని లేవనెత్తినాడు ఎందుకు అంటే ఆయన పశ్చాత్తాపంతో కన్నీరు విడిస్తూ విరిగి నలిగిన మీ సరిదికి వచ్చిండి ఇప్పుడుగా మీరు ఎప్పుడు తోసుకొచ్చి రిజ్ కానీ తన జీవితాంతం అనుభవించింది నేను శామని జీవితం అంతా విరిగినలిగిన జీవితం తన ఇంటికి వచ్చిన రోజు నుంచి మొదలుకొని ఆయన మరణించేంత వర్క్ ఆయన శ్రమలుగుండా పోయిండు ప్రభ అడుగడుగున శ్రమను అనుభవించింది ఆయన చివరి వర్క్ సొంత కుమారుడు అతని మీద లేచిండు ఎంతోమంది అతనికి విరుద్ధంగా లేచిరు ఎక్కడ చూసినా అతనికి సమాధానం లేకపోయా మరణించేంత వర్క్ ప్రభా మేము కాకుండా ప్రభావ ముందుగానే జాగ్రత్త పడాలని మీరు హెచ్చరించినారు వీటన్నిటినీ ఇక మేము తండ్రి ఆయకు తను మళ్ళీ రహస్య స్థలంలోకి వెళ్ళిపోయి మీతో సంభాషించి మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మాట్లాడేంత వరకు మేము బయటికి రావద్ది రోజు కాంప్రమైజ్ కావద్దు ప్రభావ అంతా కాంప్రమైజ్ అయిపోయింది చర్చి రోజు టైంకి ఎంత యథావిధి జనులు తినచు త్రాగొచ్చు నాలు నాటుచు అమ్ముచ్చు కొనుచు యథావిధిగా జీవిస్తున్నారు పెండిళ్ళు చేసుకొనొచ్చు పెళ్లిళ్ళకి ఇచ్చు ఎవ్వడు గురు సమయంలో ఆకాశం నుండి అగ్ని గంధకములు కుమరించబడను అని రాయవణింది లూకాసువార్తల వాక్యం సుతమ కుమర కాపురస్తులు ఎవ్వడు గమనించలేనైనా నోవా జలప్రయల కాలంలో ఎవ్వడు గమనించలేదు ప్రభ ఎవరు గుర్తరిగిన సమయంలో జలప్రణం వచ్చి వారిని అందరినీ అదే రీతిగా ఎవరు గురితరిగిన సమయంలో అగ్నిగంతకములు కుమరించబడి అందరూ మాడి మసి అయిపోయినారు కోపాన్ని ఎవడు తాళగలడు కనుకరించండి ప్రభ ఈ రాతి మీద పడువాడు తుణుకలైపోవును కాని అది వాని మీద పడితే వాడు తుత్తులవునను మీరే చెప్పినారు కాబట్టి మీరు మాకు సన్నిహితంగా ఉన్నప్పుడే మీద పడాల ప్రభ మా హృదయలు నలగాల విరగాల అప్పుడు మీ యొక్క తీర్పు నుంచి మేము విడుదల ఈ సాయంత్రం ప్రభు ఈ సవాల్ మేము తీసుకుంటున్నాం ప్రభ ఇక మీదట కాంప్రమైజ్గా మా ప్రార్థన జీవితాం మరీ విశేషంగా ప్రార్థన చేస్తాం పశ్చాత్తపడినాక అంత పాపం చేసినా గొప్ప ప్రార్థన చేసి కూడా ఏం లాభం లేకపోతుంది క్షేపా మన గాని కానీ ప్రభ్వా పరిణామం మటుకు భయంకరంగా అనుభవించాల్సి వస్తుంది జీవితాంతం సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి వీటన్నిటిని మేము జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించినైనా ప్రతి మేము చూపించాలా ఆ శ్రమ గుండా అస్కా ఆ యొక్క తెన్మలి కొరడా దెబ్బలు మేము తినాలా ప్రభా మా జీవితంలో గాయాలు కావాలా మా మీరు పొందినట్లు మీరు కొరోనా దెబ్బలు తిన్నారు ప్రభావ పావులు కూడా ఆ రీతిగా తిన్నాడు ప్రభు శ్రమల గుండా పోయిన ప్రభు అందుకు ఆత్మీయ స్థితిలో ఎదిగేండి ప్రభు అతని ప్రార్థన జీవితం సంపూర్ణంగా అతన్ని మార్చిపోయింది మా జీవితంలో మార్చండి ఈ దినం మేము ప్రార్థనతో కాంప్రమైజ్ కావద్దు అధికంగా సమయం ప్రార్థనగా ఎట్లాగో సహపడండి వాక్యంలో బలపరచండి ధైర్యంగా మీ స్వార్థ మేము ప్రతి ఒక్కరు ప్రకటించాలి బయట అడుగు పెడితే ఒక్కడి కన్నా సువార్ చెప్పకుండా ఇంటికి వాపసు రావద్దు ప్రభావ అటువంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించండి ముఖ్యంగా ఎవరెవరైతే మళ్ళీ కష్టాలలో ఉన్నారో నష్టాలలో ఉన్నారో వారు గురించి ప్రార్థిస్తుండగా వారి జీవితాల సంపూర్ణమైన విడుదల అనుగ్రహించి మనం ప్రకటిస్తున్నాం ఏ శ్రీ క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి బలపరచండి దానికి పొందకపోతే సాక్షిగా ఉండలే సహాయపడండి సాక్షిగా నిలబెట్టండి నేను మంచి ఎదురదయించండి వీక్లు వేసి మెసించలే సహాయపడమని ఏసు క్రీస్తు పరిషుధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏ క్రీస్తు కృప సమధ నడిపింపు మనందరికీ సదాకాలంతోడైనది కాక ఆమెన్ ప్రైజ్ సిస్టర్